కీర్తన మూడు వందల నలభై ఆరు ఇందుకు విరహితము చందమున గీతలందు చాటినిదివో మానావమానములు తమ్మువిడుచుటూని హింసకు జొరక యోరుపు గలుగుటయూ హానిమతి గరుగుట ఆచార్యోపాసన తానెప్పుడు శుచియట తపని విజ్ఞానము అంచల సుస్థిర బుద్ధి ఆత్మ వినిగ్రహము అంచిత విషయ నిరహంకారాలు ముంచిన జన్మ దుఃఖములు తల పోయుట కంచపు సంసారము గడుచుటే జ్ఞానము అరిమిత్ర సమబుద్ధి అనన్యభక్తియు సరినేకాంతమును సజ్జన సంగ విముక్తి ధరను ఆధ్యాత్మ జ్ఞాన తత్వము తెలియుట కరిమలందుట శ్రీ వెంకటపతి జ్ఞానము